నమే ఓ శృతిస్మృతిపరాణనాయవత్కరం లోకశంకరం నిస్తగమ్యాస్ శక్తిర్మాయాగ్నిశక్తివత్ నీ శక్తి స్వచిత్ కైిత్ బుద్ధ్యతే కార్యత మంచి విచారం ఇక్కడి నుంచి ఒక విచారం ఒకటి శక్తి పరమాత్మ పరమాత్మ యొక్క శక్తి ఈ విచారం ఒకటి ఇక్కడ చూస్తున్నారు లి శ్లోకొ నిస్త శక్తిర్మాయాగ్ని శక్తివత్ నీ శక్తి క్వచిత్ కైిత్ బుధ్యతే కార్య నిస్త అయ శక్తి మాయా అగ్నిశక్తివత్ నా హీ శక్తి వచిత్ కైిత్ బుధ్యవ్యత ఈ జగత్తు సృష్టిపూర్వము సద్రూపముగా ఉండను సత్ సత్తుమాత్రముగా ఉండను సత్ స్వయం ప్రకాశన స్వయం ప్రకాశము అంటే అదే చిత్తు మళ్ళీ ఆ సత్తు యొక్క జ్ఞానము కొరకు ప్రత్యేకంగా బుద్ధి ఇంద్రియములు ఇటువంటి ప్రమాణం యొక్క అపేక్ష లేకుండానే అది స్వయంగా ప్రకాశించేటువంటి సత్తు అని మనం చూసి అయితే ఆ సత్నందు ఒక శక్తి అనేది గలదు శక్తిని మనం ఏం చేస్తామంటే ఆరోపిస్తాం ఆ సత్తునందు శక్తి గలదు అని మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కార్యము కార్యం అనేది ఒకటి కదా కార్యము అంటే జగత్తుంది కానీ పుట్టేటువంటి దానికి కార్యబోధి పేరు ఈ జగత్తు పుడుతుంది ఆ పరమాత్మ నుంచి పుడుతుంది కదా పుట్టడానికి పూర్వము సద్రూపముగా నిండాను అంటే అర్థం అంటే ఆ సత్తు నుండి ఈ జగత్తు పుట్టాను ఇప్పుడు బంగారము నందు ఒక శక్తి కలదు అంచేతనే ఎన్ని ఆభరణాలు తయారవుతాయి బంగారము నందు ఆ శక్తి ఉంది అని మనం చెప్పకద ఏదో ఒక శక్తి ఒక విశిష్టమైన శక్తి కలదు ఆ శక్తి కారణంగానే ఇన్ని అద్భుతములైన ఆభరణాలు మనకు తయారవుతున్నాయి ఏమిటో ఆ శక్తితో తెలిసిన మాల్యుయబిలిటీ అండ్ డక్టైల్ నేచర్ అంటే అది రేకులుగా సాగేటువంటి స్వభావం ఉంది బంగారానికి అలా సాగే స్వభావం రాకుండా లేకుండా బ్రిటిల్గా ఉందనుకోండి బ్రిటిల్ అంటే అలా సాగు అది విరిగిపోయిట్లా ఉందనుకోండి ఇది ఒక బంగారు ఆభరణాలు ఉండవు అలాంటి రూపంలో ఉంటాయి బ్రిటిల్గా ఉన్న కొంట ఉన్నది దాంతో ఆభరణాలు చేయడానికి ఉంటారు ఎందుకంటే మీరు ఆభరణం ఇలాగ ఉంచుతో ఉంటే చక్క కింద విరిగిపోతుంది అక్కడికక్కడ ముక్కల కింద విరిగిపోతుంది కాబట్టి బంగారం ముందు ఒక తీగలుగా సాగే లక్షణము గలదు అది శక్తిదాండి తర్వాత బంగారము ఈ వాతావరణంలో ఉండే తేమకి రియాక్ట్ అవద్దు అవి రాగి అనుకోండి వాతావరణంలో తేమకి రియాక్ట్ అయిపోయి ఆరంభంలో రాగి ప్రకాశంగా ఉన్నప్పటికీ ఒక గంట అయ్యేప్పటికీ అది చాలా మచిలిగా తయారవుతుంది పైన కోటింగ్ కింద చేసుకుంటారు కాబట్టి రాగితో ఆభరణాలు చేసుకుంటే లాభం లేదు రాగి చెంబు దృష్టాంతం మనస్సుకి రాగి చెంబు దృష్టాంతం రాగి చెంబుని ప్రతిరోజు చిన్నపండు ఇసుకాబెట్టి టోముతో ఉండాలి ప్రతిరోజు టోముతో ఉండాలి రాగి చెంబు కాబట్టి వాటి స్థడీ లాగీ ఉన్నాయంటే అదేదో కొంతకాలం అవి అవి పనిచేసింది ఇప్పుడు ఇంత పనిచేయము ఇప్పుడు ఈ స్టడీ అవి పనిచేయము ఇత్తడి దాంట్లో మీరు పులుసు పోసారనుకోండి వెగట్ కూడా వచ్చేస్తుంది ఆ మెటల్ అంతా దాంట్లో డిజాన్ అవి వెగట్ వచ్చేస్తుంది ఇత్తడితో నాకు ఈ మధ్యన చిత్రమైన అనుభవం కలిగింది కాకినాడలో వాళ్ళు టీ పెట్టుకుంది కదా స్టవ్ పెట్టారు కొత్తది మోస్ట్ మోడర్న్ స్టవ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఇలాగ ఇలాగ ప్రెస్ చేస్తే చాలా స్టార్ట్ అయితే నేను ఇత్తరి గిన్నె ఉంది అక్కడ శుభ్రంగా ఉంది దాంట్లో నీగిపోసి స్టవ్ మీద పెడితే అది కుయ్ కుయ్యి అంటుంది తప్ప వేడి చేయదు అసలు స్టవ్ పడైందనుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది స్టీల్ గిన్నెనే తప్ప దీన్ని వేడి చేయదు అంటే దానికి ఎలా దానికి సెన్సర్స్ ఉంటాయి అంటే ఆ స్టవ్లో సెన్సర్స్ ఉంటాయి మీరు ఇత్తరి పెడితే అది ఈ గిన్నె లాభం లేదు అని మీకు హెచ్చరిక వేస్తుంది అయినా కూడా పెట్టేసి మీరు స్విచ్ వేస్తే కుయి కుయ్యి అని సౌండ్ తప్ప వేడి లేదు చేయి పెడితే చల్లగా ఉంది ఆ సౌండ్ మాత్రం వస్తుంది ఏమిటండి సౌండ్ వేడి చేయడం మానేసి సౌండ్ వస్తుంది అది చెప్తోంది అనమాట నువ్వు పెట్టిన గిన్నె సరైనది కాదు అని మాకు ఇప్పుడు ఆ గిన్నె తీసేసి స్టీల్ గిన్నె పెట్టి నీళ్ళుకి వస్తే రెండు నిమిషాల్లో బాయిల్ అయ్యాను అంటే ఇత్తడి ఆఖరికి షౌకు కూడా లోపం అవుతుంది కాబట్టి ఇత్తడి అది వెళ్ళిపోయింది ఆ టైం అయిపోయింది ఇట్ ఈ ఆల్ గా సో ఆ బంగారానికి వెదర్కి కగ్గిపోకుండా ఉండే లక్షణాలు గలదు కూర్చోండి రెండు కుర్చీలు ఉన్నాయండి అక్కడ కనుక అటువంటి ఒక శక్తి కాదు అంటుంది ఇప్పుడు ఈ బంగారం అక్కడ కూర్చుని ఉంది ఓ ముద్ద బంగారం కూర్చుని ఉంది దాంట్లో శక్తి అసలు మాట ఎక్కడుంది ఇట్ ఈస్ జస్ట్ దా ఉంది దాంట్లో శక్తి అనే మాట ఎక్కడుంది లేదు కానీ ఆ బంగారం నుంచి ఆభరణాలన్నీ పుట్టేయి అనేప్పటికీ దాని ముందు ఒక శక్తి ఉన్నది అని భావన చేయాల్సి వచ్చింది ఇప్పుడు అంత ఈ శక్తి అనే మాట రాకముంది అక్కడేముంది బంగారమున్నది ఈ శక్తి అనే ప్రసంగం వచ్చాక ఇప్పుడేముంది ఇప్పుడు బంగారమే ఉన్నారు ఇప్పుడు ఈ శక్తి అనే ఒక టాపిక్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఇప్పుడు బంగారము దాని శక్తి రెండు ఉన్నాయి అని మీరు అనుకోకూడదు రెండే ఉండవు ఈ శక్తిని ఇంకేం భావన చేస్తాం అంటే ఈ కావ్యము పుట్టిన ఆభరణములన్నీ పుట్టినవి కదా ఈ పుట్టినటువంటి ఆభరణములను మీరు వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది కార్యాన్ని బట్టి కారణమును ఊహ చేస్తాం కాబట్టి బంగారము కారణము ఈ ఆభరణములన్నీ కార్యములు కాబట్టి ఆ కారణమైన బంగారమునందు ఈ కార్యములనన్నీ తిని ఉత్పన్నము చేయగలిగే ఒక సామర్థ్యము ఉండి ఉండాలి అని మీరు భావన చేస్తారు ఆ ఆ పరమాత్మయందు ఈ సకల జగత్తును ప్రకటింపజేసే ఒకనొక శక్తి ఆయన ఎందు ఉండి ఉండాలి నీకు ఎలా తెలుసు అంటే నేను చూసాన పెట్టానా కార్యగమ్య ఈ జగత్తు అనే కార్యాన్ని బట్టి శక్తిని మనం భావన చేస్తాము అయితే మరి శక్తిని భావన చేస్తే ఇప్పుడు అక్కడికి ఎన్ని తత్వములు ఉన్నట్టు ఒకటి పరమాత్మ రెండు శక్తి నో రెండు తత్వములు లేవు తత్వము ఒక్కటే మరి ఈ శక్తి తత్వము కాదా కాదు తత్వము అంటే స్వతంత్రమైన ఉనికి గలది అటువంటిదా ఈ శక్తి కాదు ఇది ఆ పరమాత్మను వీడి స్వతంత్రముగా మనగలిగేది ఎన్నడూ కనెగదు మీకు ఉదాహరణ అగ్ని అగ్ని మీద ఇప్పుడు స్వామిజీ బాగా చెప్పారు ఒక సందర్భంలో చిన్నపిల్లవాడు నిప్పుడు నిప్పులో వేరు పెట్టాడు కానీ వాడు కేవ్గుమని ఆడవడం ప్రారంభించారు తల్లి పరిగెత్తుకొచ్చి వాడి చేతికి వరణాలు ఏదో ఆ ఇంటిమెంట్ రాసి వాడు వాడి ఏరుకు తగ్గాక అగ్నిదేవుణ్ణి ప్రశ్నించింది ఏమాయా అగ్ని నీకు బుద్ధి లేదా చిన్నపిల్లవాడి చేతిని కాలుస్తావా అని అడిగింది అంటే ఆ అగ్ని అన్నాడు నేను కాల్చలేదు మరి ఆ చేయి కిందా లేదా మరి నువ్వు కాల్చకపోతే మరి ఎవరు కలిచారు అని అడిగింది అయితే నేనే కలిశాను అని చెప్పాడు మరి అదే కదా ఎందుకు కలిచాం నువ్వు ఎందుకు కలిసావు చిన్నపిల్లవాడి చేతనే అంటే అబ్బాయి నేనేమీ అడగను నేను కాల్చలేదు అని చెప్పాడు అంటే అదేమిటి ఇప్పుడే అన్నావు నేనే కలిశానని నువ్వు కాకపోతే మరో కాల్చినట్టు అది నేను అడిగితే నేనే కలిశానని చెప్పావు కదా అవును నేనే కలిశాను అని అంటే అలాగే ఓసారి కాల్చేదంటావు ఇంకోసారి కాల్చలేదంటావు సరిగ్గా నువ్వు అని మళ్ళీ ఆవిడకి అంటే నేను కాల్చలేదు వాడు చెయ్యిని తీసుకొచ్చి అది నాలుగు పెడితే వాడి చెయ్యి కాలింది అని చెప్పి ఇంతకీ చెయ్యి వేలు కాలిందా నువ్వు కాల్చేవా నీకు ఆల్చలేదు అది కాలింది మరి అది దానంతటది కాలిపోయిందా నువ్వు కాల్చకుండాను అభివృద్ధి అయితే నేనే కాల్చుకుంటాను అని స్వామీజీ దాన్ని ఓ పావు గంట సరి చెప్తారు నేను రెండు నిమిషాల్లో చెప్పడానికే నాకు బలం ఎక్కువైపోయింది ఆయన చాలా జాగ్రత్తగా చాలా డ్రామాటిక్గా చెప్తారు విన్నవాళ్ళందరూ మహానందపడినట్లాగా కష్టం లేకుండా దాన్ని బోధిస్తారా ఎనివే సో ఆ విధంగా అగ్ని కాల్చినడా వీడు కాల్చుకున్నాడా లేక ఆ వేలు సమంత తానే ఎలా వ్యాఖ్యానం చేస్తారు దాన్ని ఇప్పుడు అక్కడ మనతో అగ్ని ఉన్నది అది కాలుస్తోందా ఏమీ కాల్చట్లేదు ఉంది మీరు తీసుకెళ్ళి వేలు దాంట్లో పెడితే వేలు కాలింది కాబట్టి అగ్ని ఎందు కాల్చే శక్తి ఉన్నది అని మీరు భావన చేసుకోవాలి అయితే ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అగ్ని కాల్చే శక్తి రెండున్నాయా అదే అగ్నియే గ స్వరూపభూతమైన తత్వములు అలాగే ఉంటాయి కాబట్టి శక్తి అనేది తత్వమే కాదు అంటారైనా అస్యా ఈ సద్రూపమైన పరమాత్మ యొక్క శక్తి శక్తి కార్యగమ్య పుట్టే జగత్తును బట్టి ఊహించబడేది నిస్తత్వ స్వతంత్రమైన తత్వము కాదు మాయా మాయా అంటే మాయ ఏమిటక్కడ స్వతంత్రమైన తత్వము కాకుండా తత్వమా అన్నట్లుగా ఇంతటి కావ్య జగత్తుకు అది హేతు అవుతూ ఉంటుంది అది మాయ మాయ మీద ఏమిటంటే అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది తీరా మీరు వ్యాఖ్య మీరు జాగ్రత్తగా పరిశీలించేప్పటికీ అక్కడ ఏమి మాయ ఈ మాయకి దృష్టాంతము దర్పణ దృశ్యమాన నగరి అద్దం ఆ అద్దంలో ఒక నగరమే నిలిచి ఉన్నట్టుగా మీకు కనపడుతూ ఉంటుంది అర్థంలో నగరం కనపడుతుంది తీర చూస్తే అక్కడ ఏమీ లేదు నేను మీరు స్వామి రామతీర్థం కథ చెప్పాను ఇద్దరు ఒక రాజ్యంలో ఇద్దరు చిత్రకారులు ఉన్నారు చిత్రాలను వేస్తారు కొంచెం రంగులు పట్టుకుని చిత్రాలను వేస్తారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చిత్రకారులు అనే విషయాన్ని నిర్ధారించి ఆ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వటం కోసం రాజుగారు వీళ్ళిద్దరినీ పిలిపిస్తారు వాళ్ళు చిత్రం వేస్తే దాన్ని బట్టి ఎవరు చిత్ర గొప్ప చిత్రం కాదు నిర్ధారించాల్సి ఉంటుంది అప్పుడు వీళ్ళని దీనికి రాజుగారు ఏం చేశారంటే ఆయన యొక్క అంతఃపురంలో ఒక హాల్లో ఈ చిత్రాలను వేయించాలని నిశ్చయం చేసుకుని రెండు గోడలను ఎదురు రెండు గోడాలని ఆయన ఫిక్స్ చేశాను ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈ చిత్రం ఎందుకంటే సేమ్ సైజు చిత్రాలు ఉన్నట్లయితేనే కంపారిజన్ బాగా కుదురుతుంది కంపారిజన్ చేసి ఎవడు మంచి చిత్రకారుడో నిర్ధారణ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సేమ్ డైమెన్షన్స్ టెన్ బై ఫైవ్ ఏదో సేమ్ డైమెన్షన్ గోడలు ఇచ్చారు ఇద్దరికీ వీటిని న్యూరల్స్ అంటారు గోడల మీద వేసే చిత్రాలను న్యూరల్స్ అంటారు ఇద్దరికీ ఈ గోడ నీకు ఈ గోడ నీకు మీరు చిత్రాలు వేయండి నెల ఎవడు ఏ చిత్రం వేసుకున్నాడో ఇద్దరికీ తెలియకూడదు తెలిస్తే మళ్ళీ కాంపిటీషన్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మధ్యలో ఒక పవర్ఫుల్ చెక్కలతోటి ఒక ఒక గోడలాగా కట్టేశారు ఒక పార్టీషన్ కట్టేశారు ఇటువైపు నీది ఇటువైపు నీది ఇక్కడ ఉండి చిత్రాలు వేసుకోండి నెల మీకు కాఫీ టీ భోజనం అన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి మహారాజు గారి ప్రసాదంలో ఉన్నటువంటి కిచెన్లో సప్లైలు అని మీరు ఇక్కడే విశ్రమించవచ్చు ఇంటికి వెళ్ళి విశ్రమించవచ్చు మేము ఇష్టాం అని ఆ విధంగా వ్యవస్థ చేసి కొనుగోడని అప్ప చెప్పారు వీళ్ళు నెల రోజులు కష్టపడి చిత్రకారులు మంచి చిత్రాలను తయారు చేశారు ది డీ డే వచ్చింది ఫైనల్గా ఆ మధ్యలో ఉండే పార్టీషన్ తీసేశారు ఈ చిత్రకారులు ఇద్దరూ తాను చిత్రములపై చక్కటి పరదారిని కట్టి పెట్టారు ఇప్పుడు రాజుగారు మంత్రులు ఇతర కళాకారులు వచ్చారు ముందు ఒక పరద కులువైపు ఉన్న పరదాన్ని తీశా తీస్తే ఆ గోడ మీద అద్భుతమైన చిత్రము కనపడింది ఏమిటా చిత్రము ఆ రాజధాని నగరాన్నే చిత్రించినాడు చిత్రకారు అలాంటి చిత్రాలు కూడా ఉంటాయి అంటే వీధులు ప్రసాదములు ఆ జనులు చాలా అద్భుతంగా అన్ని మంచి డీటెయిల్స్ అన్నీ ఉండేటువంటి విధంగా ఆ రాజగారి ప్రసాదం విశాలమైన భవంతులు జనులు వాళ్ళ ఫ్యాషన్గా మంచి డ్రెస్సులు వేసుకున్న జనులు ఇత్యాది ఒక చిత్రాన్ని అద్భుతమైన డీటెయిల్ తోటి ఆయన తీసినాడు త్రీ డైమెన్షనల్ చిత్రం తీశాడు ఎంత బాగుంది చిత్రం అని అందరూ చక్కట్లు ఇప్పుడు రెండో వాడి చిత్రాన్ని చూడాలి ఆ రెండో వాడి చిత్రాన్ని ఆ తెర తీసేప్పటికీ సరిగ్గా ఇటువంటి చిత్రమే అక్కడ కనపడుతుంది సరిగ్గా ఇటువంటి చిత్రమే కానీ ఈ చిత్రం కంటే ఒక మెరుగు ఒక మెట్టు ఎక్కువ మెరుగుగా ఎక్కువ ప్రకాశంతో కనపడుతుంది ఎలాగంటే ఈ చిత్రంలో ఉన్న ఆ త్రీ డైమెన్షనల్ నేచరు మరింత ఎన్హాన్స్ అయ్యి కనపడుతుంది సేమ్ చిత్రము రాజప్రసాదములు వీధులు ఇచ్చి సర్వము సేమ్ కానీ ఇట్ ఈజ్ ద డెత్ తీస్ మో చిత్రం కనపడేప్పటికీ అందరూ కూడా స్టన్ అయిపోయారు అంతకుముందు చిత్రం కంటే అంతకంటే గొప్ప చిత్రం కనపడిందని స్టన్ అయిపోయారు స్టన్ అయిపోయి ఈ చిత్రానికే మేము ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినాము అని చెప్పాను ఏమిటి ఈ చిత్రకారుడు చేసిన రహస్యం ఏమిటంటే ఆ గోడని నెగిషి కొట్టుకుంటూ కూర్చున్నాను కానీ నగిషీ చేసుకుంటూ కూర్చొని వన్ మంత్ ఎంత అద్భుతంగా పాలిష్ చేసేటంటే ఆ గోడని ఎదురకుండా ఉన్న చిత్రాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసేట్లాగా నగిషీ చేశాడను అంటే ఇంకే బొమ్మ వేరు ఆ బొమ్మకి ఫస్ట్ ప్రైజ్ ఈ సంవత్సరం అలా తెలు దర్పణ దృశ్యమాన నగరీ తులి కాబట్టి ఇప్పుడు ఈ గోడ ఇది సత్తిది ఇది సత్తి గోడ ఓరదృష్టాంతం ఉంది జగత్తన్నది సత్త అనే గోడ మీద వేసిన చిత్రం సత్తనే భిత్తి గోడ నా శ్లోకం కాబట్టి ఈ సత్ అనేటువంటి ఆ పరమాత్మ సత్ ఏది దాని ఎందు ఒక అద్భుతమైన శక్తి కలదు ఎలా అయితే ఇప్పుడు ఈ గోడకి ఒక అద్భుతమైన శక్తి ఉండదు ఏమిటా శక్తి ఎదురకుండా ఉన్న చిత్రాన్ని తన ఎందు ప్రతిఫలించేటువంటి శక్తి కలదు అదేవిధంగా ఆ పరమాత్మ అగ్నికి కాల్చే శక్తి కలదు అదేవిధంగా ఆ పరమాత్మ ఎందు జగత్ రూపముగా ప్రకటమయ్యేటువంటి శక్తి కానీ ఆ శక్తి మాత్రము తత్వము కాదు అది మాయా మాయా అంటే ఉంది అని చెప్పడానికి లేదు లేదు అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఈ గోడ ఎందు అద్భుతంగా ప్రతిఫలించేటువంటి శక్తి గలదు ఆ శక్తి అలా నగిసి పట్టడం వల్ల వచ్చింది ఆ శక్తి గలదు అని చెప్పక తప్పదు ఎందుకంటే అంత అద్భుతంగా ఆ చిత్రాన్ని కానీ వాస్తవంగా అక్కడ గోడ తప్ప మరి ఏమీ ఆ గోడ గోడకేందే మీరు శక్తిని భావన చేయాలి కాబట్టి శక్తి అనేది ఇదిగో ఇది గోడ ఇది దాని శక్తి అని ముంద కాబట్టి శక్తి అనేది ఉందని మీరు అనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు సంసారం అలాగే ఉంటుంది సంసారం ఏదో సత్యం అని మీరు అనుకుంటారు ఇప్పుడు ఒక ఆయన ఆయనకి మంచి జిగ్రీ దోస్ అంటే చాలా క్లోజ్ మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు పది సంవత్సరాల మైత్రి పది సంవత్సరాలు ఒకళ్ళు ఒకళ్ళు కౌగుల్యం చేసుకున్నట్టుగా చాలా గొప్ప మైత్రి అలా ఉండేవారు అర్జునుడు శ్రీకృష్ణుడు అన్నంత మైత్రి ఉండేది అఠాత్తుగా వార్త వచ్చింది ఏమైనా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా తిట్టుకుని విడిపోయి శత్రువులైపోయినారు అని వార్త వచ్చింది వాళ్ళలో ఒక ఆయన నన్ను నేను అడిగారు కానీ మీకు మంచి మిత్రుడు కదా ఇంతకులజి శత్రుత్వం ఎక్కడి నుంచి మీరే కాదు చెప్పారు చాలా మంచివాడు నేను చాలా గట్టిగా ప్రేమించే మిత్రుడు మంచి చాలా సహృదయుడు అని మీరే చెప్పారే ఇప్పుడు ఆయన దుష్టుడు అంటున్నారు అంటే ఆయన అన్నాడు నేను పొరపడ్డానండి అన్నాడు అంటే ఎంతకాలం పొరపడ్డారు పదేళ్ళు పొరపడ్డారంటే అవును పదేళ్ళు పొరపడ్డారంట పదేళ్ళు నిరంతరంగా బ్రేక్ లేకుండా మీరు పొరపడ్డ సంగతి మీకు ఎప్పుడు తెలిసింది ఎంతసేపులో తెలిసిందంటే ఒక క్షణంలో తెలిసింది కాబట్టి వాడు దృష్టి అంటే పదేళ్ళు దుష్టుడని పొరబడ్డాడు ఒక క్షణంలో వాడు దుష్టుడని చేసి అంటే పదేళ్ల నుంచి ఉన్న భావము ఏదైతే తనదో అది సత్యమా మిచ్చగా మిచ్చ సత్య అనిపించింది కానీ సత్యము కాదు ఇప్పుడు ఈ మ్యారేజ్ అక్కడ మ్యారేజ్లు చేసుకుని డివోర్స్ చేసుకుంటాం మ్యారేజీ అంటే ఆమె నా భార్య ఆమె నా భార్య అనే ఇరవై ఏళ్ళు ఆమె ఏళ్ళ నా భార్య అనే దృఢమైన భావాన్ని కలిగి ఏ పెద్ద వయసులో డివోర్సునండి ఇప్పుడు స్వార్థనగ్గరే నాకు అతను అతను కాలిఫోర్నియా గవర్నర్ డెబ్బై ఏళ్ళ డివోర్సు డెబ్బై ఏళ్ళు డివోర్సులే అంటే ఏ యువతి నా భార్య అని డెబ్బై ఏళ్ళు ఇప్పుడు ఆమె నా భార్య కావుడు అని అంటే మరి ఇంతకాలం అనుకున్నదంతా ఏమిటన్నామంట నిత్యా అలాగే జూలియాని రూడీ జూలియాని అని న్యూయార్క్ లేరు రిపబ్లికన్ మీరు మరి ఇలాంటి కొంత మీరు తెలుసు ఉండరు కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు చాలా రూడీ జూలియాని చాలా గట్టివాడు రిపబ్లికన్ క్యాండిడేట్ అండ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా వచ్చాడు కానీ నామినేషన్ రాలేదు అతను మొన్న అన్ని కాక మొన్న డివోర్స్ తీసుకున్నాడు పెద్ద సంపన్నుడు ముప్పై డాలర్లంటో ఆవిడికిచ్చి అయి నాకు ఇంకా మేము భార్యాభర్తలం కాదు అంటే అంతకాలం మేమిద్దరము భార్యాభర్తలము అనుకున్న అంటే భార్యాభర్తలు అంటే భావమే తప్ప ఇంకేముండదు ఫిజికల్గా ఏముంటుంది ఫిజికల్గా ఏమీ ఉండదు ఫిజికల్గా ఒక మనుషు ఉంటుంది వీడు కాబట్టి భార్యాత్వం ఏమిటంటారది మాయా ఏది యథార్థముగా లేదో కానీ ఉన్నట్టు అనిపిస్తుంది లోక వ్యవహారం ఉంటుంది ఏది ఆమె భార్య అయితే ఎంతటి వ్యవహారమో అంత వ్యవహారమో ఉంటుంది ఇంత వ్యవహారం ఉన్నా కూడా మీరు కొత్త అష్టాత్యంగా తెలుసుకున్న మహాసత్యం ఏమిటంటే ఆమె నా భార్య కాదు అని ఇంతవరకు అనుకున్నావు కదా ఇది అంటే అంటే మాయా ఎలా నేను ఈ దృష్టాంతాలలో ఎందుకు చెప్తానంటే ఇది సత్యమని మీకు యాభై సంవత్సరాలు అనిపించినంత మాత్రాన అది సత్యం అయిపోదు అది మిథ్యా అనే సంగతి ఒక క్షణంలో తెలిసిపోతుంది అలాగే ఈ జగత్తు కూడా ఒక జీవితకాలము మీకు సత్యము అనిపించవచ్చు కాక జగత్ నా భార్య వీళ్ళు నా కొడుకులు కూతుళ్ళు ఇది నా ఇల్లు ఇది నా బ్యాంక్ ఇలాంటి ఒక ప్రధానమైన అంశాలు పాతికో ముప్పై పోగేస్తే దానిపైరే జరిగదు ఆ దృష్టిదే చెప్పాను నేను అదృష్ట అంటాను ఈ భావాలన్నీ కూడా నిత్యమే ఉన్నట్టు అనిపిస్తాయి తప్ప అజ్ఞానం అంటే ఏడో అడిగారు రమణ మహర్షిని ఒక ఆయన అడిగితే నీ మనస్సే అజ్ఞానము అని చెప్పారు మనస్సే అజ్ఞానం ఇంటి అర్థం ఏమిటి ఎన్ని అంశములను సత్యములుగా భావిస్తున్నారో అవన్నీ కూడా మిత్యే కాబట్టి ఆ ముఖ్య మాయాశక్తి అన్నది అంత పవర్ఫుల్ అది ఉన్నట్టుగా భాషిస్తుంది దానికి పుణ్యమాని మీకు జగత్తంతా సత్యంగా భాషిస్తూ ఉంటుంది కానీ వాస్తవంగా అక్కడ ఏమీ లేని లేదు భగవద్గీతలో నేను ఎక్కడో చెప్తున్నా భగవద్గీత క్లాస్లో వస్తుంది మీరు ఏది జ్ఞేయము అని అనుకుంటూ ఉంటారో అది జ్ఞానస్వరూపమైన ఆత్మ కంటే మరో ఒకటి కానే కాదు వస్తుంది అది భగవద్గీత క్లాస్లో వస్తుంది ఆత్మావాయుధ నింశాలు ఉన్నాం కాబట్టి ఈ మాయాశక్తి అనేది ఏదైతే ఉన్నదో అది పరమాత్మ కంటే భిన్నంగా ఉండేది అన్నడూ కాదు ఇదే అభిప్రాయాన్ని పురాణ ఋషి పురాణికుడు ఇదే అభిప్రాయం ఇదే సత్యాన్ని తత్వాన్ని తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశాడు పురాణ ఋషి ప్రాచీనమైన పురాణ ఋషి తర్వాతి కాలంలో వచ్చిన ఈ పురాణాల పేరుతో వచ్చినటువంటి కథలు అలికలు చలవలు పలవలు దాని గురించి ఎప్పట్లా ప్రాచీన కాలము పురాణ ఋషి దీన్ని దర్శించేదంటే అర్ధనాదీశ్వర అని దర్శించిన అంటే సపరేట్ చేయలేము శివుణ్ణి చిత్రకారుణ్ణి వేమంటే అలా వేస్తుంది మరి అలాగే వేస్తాడు చిత్రకారుని వేయమన్నారనుకోండి ఏదో అలాంటిది ఏదో సో అలా పాట పాడుతుంటే ఇలా చిత్రమూని ఒక ఆయన ఉన్నారు అలాంటి ఆయన ఒక ఆయన అలాంటివేవో చిత్రకారులు అలా పాట పాడుతుంటే ఇలా చిత్రం వేసేస్తారు ముందు చెప్పక్కర్లేదు మీరు పాట అలా పాడుతుండగానే వేసు పాడడానికి ఒక పావుగంట టైం పడుతుంది కదా ఆ పావుగట్లో బొమ్మలు వేసేస్తాడు ఆయన ఆయన చేతిలో పుంచా కాగిత పుట్టిన వేసేస్తాడు ఆ పాట పాడుతుండగా ఆ భావాలన్నీ పెడతారు మరి చిత్రకారులు అలాగే ఉంటారు ఈయన పాట పాడ్డాడు పది అవతారములు గలవాడవా అంటూ పాటపాఠలు ప్రారంభించాడు ఆయన సగతంగా ఇలా మేఘాలాగా వేసి ఇక్కడ వచ్చి అవతారం ఇక్కడ పూర్ణ అవుతారు అంటూ పది అవతారాలు వేసుకొచ్చాడు ఇంకా వాటాల్సి కని ఆ పాఠకుమర ఆ బొమ్మ సరిపడేది అనివే ఈ పురాణ ఋషి కూడా అటువంటి చిత్రకారుడు వంటి వాడు ఈ మాటలు విన్నాడు ఈ శక్తి శివుడు శివుడి శక్తి భిన్నంగా లేదు అని ఇలాంటివన్నీ విని విని విని తక్కువమని అర్ధనారీశ్వర బొమ్మ ఒకటి అది అర్ఘనాదీశ్వరా అంతేగాని ఒక విడ్డూరమైన ఒక ఫిజికల్ బాడీ ఉందని మాత్రమే కాదు అలా తీసుకుంటే ఇది నాల్ చేయలేదు ఇదే మళ్ళీ విష్ణువు దగ్గర కూడా మళ్ళీ ఇలాంటిది ఉన్నది అక్కడే ఉన్నారంటే ఆ లక్ష్మీదేవి శ్రీదేవి ఆ పరమేశ్వరుని యొక్క వక్షస్థలముపై రేఖ వత్సము అంటే పుట్టుమత్స పుట్టుమత్సలాగా ఉంటుందన్నాడు వీడు ఇంకో చిత్రకారుడు ఇంకో పురాణ ఋషి అభేదాన్ని ఆవిషంగా భావన చేశారు ఎందుకంటే మనిషికి మనిషి మీద ఉండే మత్స పుట్టు మచ్చకి అభేదం అంచేతనే దాన్ని పుట్టు మచ్చ అన్నారు సహజంగా వచ్చిన మత్స అలా బయట నుంచి వచ్చిన మచ్చ పెట్టుకున్న మత్సండి తీసేయచ్చు కొన్ని మనం పెట్టుకోకపోయినా అదేదైనా మచ్చ దాన్ని కూడా ఏమో క్రీమ్లో మీరాసి దాన్ని కూడా తీసుకోవాలేయచ్చు కానీ ఈ వచ్చిన మత్స మీరు ఇద నా టేకే అదేవిధంగా ఆ విష్ణు యొక్క వక్షస్థలముపై శ్రీ లక్ష్మీదేవి వర్తిస్తమ వలె రేఖారూపంగా ఉంటుంది ఆ రేఖ కూడా ఏ రంగులో ఉంటుందో మీరు ఊహించాలి లక్ష్మీదేవి ఏ రంగు రేఖగా ఉంటుంది బంగారపు రంగు రేఖగా ఉంటుందండి లక్ష్మీదేవి అంటే బంగారం అలాగే వర్ణించాలి అంటే వాళ్ళు పురాణ విషయ అభేదాన్ని చెప్పేటువంటి పద్ధతి అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి అంతేగాని విష్ణు అనే ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన చొక్కాలు వచ్చినప్పుడు వీళ్ళందరూనేమో ఈ మత్స్యను చూశారు చూసి అలా చెప్తున్నారు అని అలా అనుకోకూడదు ఆయన ఏమైనా హిందీలోవి వేసుకోవాలి ఈ మత్స్య కనపడడం కనపడకపోవడం చుట్టినట్లు ఒకేటి ఇట్లా ఇంకా కాబట్టి శివుడు పద్ధతిలో అలా చెప్పారు విష్ణు పద్ధతిలో ఇలా చెప్పారు అభేదనే తాత్పర్యం ఎలా అనగా శక్తి హీ శక్తి కార్యత పురా కావ్యము కంటే ముందు క్వచిత ఎక్కడైనను ఎప్పుడైనను కైిత ఎవరి చేనైనను నా నుద్ధ్యతే తెలియబడదు ఇప్పుడు సత్తున్నదండి సృష్టికి పూర్వము ఆ సత్తునందు శక్తి ఉన్నదా అద్దే ఉండదు శక్తే ఉంటుంది ఎందుకంటే శక్తి అనే మాట ఇప్పుడు ఆ సత్తు నుంచి జగత్తు ప్రకటము కావాలి ఆ ప్రకటము ఒకటకు ఒక శక్తి గలదు మనం భావన చేయాలి అప్పుడు వచ్చింది శక్తి ఆ శక్తి రాకముందు అదే కార్య జగత్తు రాకముందు ఆ సత్తునందు శక్తి ఉన్నది అని భావన చేయటానికి కూడా అవకాశమే లేదు అవకాశం లేదు సో శిశువు వాడు మాట మంతి లేకుండా ఉన్నాడు అనుకోండి వాడు దమ్ముని ఓ మాట అమ్మా అన్నాడు అనుకోండి అని వీడికి మాటలు మాట్లాడే శక్తి గలదు మనం భావన చేస్తాం లేకపోతే భావన చేసేందుకు అవకాశమే లేదు అలాగే లేకపోతే ఇంకో దృష్టాంతం దృష్టాంతం ఏదో మనం ఇప్పుడు పిల్లవాడు ఇటు పాకేసుకున్నాడు అనుకోండి బోర్లా పడ్డాడనుకోండి బొర్ల పడ్డాడంటే ఇట్స్ అ బిగ్ అకేషన్ ఎందుకని అసలు వీళ్ళు బొర్లు పడతాడో పడ్డవని వీళ్ళు ఆ శక్తి ఊహం చేయడానికి వీల్లేదు పిల్లాడైతే బుద్ధిగా బాగానే ఉన్నాడు కానీ వాళ్ళు ఆ శక్తి ఉందో లేదో మీకేం తెలుసు తిని బొల్ల పడేప్పటికీ ఆ శక్తి ఉంది అలాగే సృష్టి జగత్ ప్రకటమైన సృష్టి జరిగింది అనకూడదు సృష్టి ఏమీ జరగలేదు సృష్టి ఏమి జరగలేదు వీటికి అలా ఉంటుంది ఇది అద్వైతం ఏదంతం ఉండవే ఏదో నిజంగా సృష్టి జరిగిందనుకున్నాను మీరు ఇక్కడ కాబట్టి సృష్టి ఏమీ జరగదు ఇంకేలా పురాణాలో అలా చెప్తారు సో ఇప్పుడు సినిమా చూసినప్పుడు సృష్టి అయిపోతూ ఉంటుంది అయితే అక్కడ తన మీద అలాగే సృష్టిలేమో సృష్టి అధ్యక్ష మేమేమంటామంటే జగత్తు ప్రకటమైనప్పుడు ప్రకటమ కనపడుతూ ఉంటుంది జగత్తు కనపడేపటికీ ఇదిగో జగత్తు కనబడుతోంది దీనికి కారణం ఎవరు ఇంకెవరు ఆ శక్తియే అంటే ఆ సత్తు నందు ఆ సృష్టిని చేసే శక్తి సర్జన శక్తి అంటారు అటువంటి శక్తి దాని ముందు ఉన్నదన్నమాట అని ఆ శక్తిని కార్యాన్ని గురించి మనం ఊహ చేయడమే తప్ప స్వతహాగా కార్య సంబంధము లేకుండా కేవల సత్తునందు శక్తి ఉన్నది అనే లేదు అని కష్టపడి ఆ శక్తి వలన మళ్ళీ ద్విత్వము రాకుండా జాగ్రత్త పడతారు శక్తి శక్తి అంటుంటే ద్విత్వం రెండు చేసి రెండు అనేది పెద్ద సమస్య రెండు ఇస్ నాట్ యాక్సెప్టు ద్విత్వం ద్విత్వం అంటుంటే శక్తి ద్విత్వం అని కూర్చుంది మీకు దృష్ట మీకు చక్కటి దృష్టాంతం చెప్పాను ఇప్పుడు ఒక వ్యక్తి చక్కగా డ్యాన్స్ చేస్తుంది డ్యాన్సర్ ఈ డ్యాన్సర్స్ కదా మంచిగా డ్యాన్స్ చేస్తారు సో ఈ కూతుపూడి ఇచ్చేవి డ్యాన్సులు బాగా చేస్తారు ఆమె మంచి నటనా కౌశలము గల వ్యక్తి అని మీరు అంటారు నటనా క నాట్య కౌశలము గల మంచి కళాకారిణి అని అంటారు అంటే ఇప్పుడు ఆమె అక్కడ నిలబడి ఇప్పుడు అక్కడ ఆమెలో ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు ఆమె నట నాట్య కౌశలము రెండు ఉన్నాయా రెండేమీ నాట్యం చూసిన తర్వాత నాట్య కౌశలము ఆమె ఎందుదో ఉన్నట్టుగా మీరు అనుకోవడమే తప్ప ఆమెయే ఉన్నది వాస్తవాన్ని కాబట్టి ఆమె కంటే భిన్నంగా నాట్యకౌశలము అనేది ఏది లేదు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నాట్యకౌశలం అనేది ఆమె ఎందు ద్విత్వమును నిర్ధారించదు ప్లస్ ఆమె యొక్క నాట్యకౌశలము ఇప్పుడు ఆమె వన్ ఆమె యొక్క నాట్య కౌశలము వన్ ప్లస్ వన్ ఈజ్ దిస్ ఈజ్ కాల్డ్ అద్వైత మ్యాథమెటిక్స్ తెలిసిందే అద్వైత మ్యాథమెటిక్స్ అలాగే ఉంటాయి నేను పూజ స్వామీజీ దృష్టాంతం చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈయన స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ వడ్డించమని అప్పుడు బొట్టు పెట్టుకుంటు అద్దం ముందు నిలబడ్డాడు నిలబడి వెంటనే బాధ్యతను ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఎందుకంటే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చేటంటే ఈయనను అద్దంలో ఉన్నా ఆయన ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించమని చెప్పాడు ఆవిడొచ్చి చూసినే రెండో వాళ్ళే వాళ్ళని అదే ఇద్దరంటారేమి ముగ్గురు కదా అని ఆ విధం కదా ఇది స్వామీజీ స్టోరీ పూజ స్వామీజీ స్టోరీ అంటే అర్థదారా ఆ స్టోరీ యొక్క అభిప్రాయం ఏమిటంటే అద్దంలో కనపడే మనిషి అక్కడున్న మనిషికి కలిపితే ఇంత మనుషులు అవుతారా ఒక మనిషే అవుతారా ఒకటే అవుతారు మీరు గమనించాల్సింది అద్దంలో మనిషిని బయట నిలబడ్డ మనిషికి కలిపితే ఎంతమంది అవుతారు ఒకటే అద్దంలో మనిషి బయట ఉన్నాయని లేకుండగా అద్దంలో మనిషి ఉన్నాడా లేడు అద్దంలో మనిషి బయట ఉన్నాయని మీద ఆధారపడి ఉన్నాడు బయట ఉన్నాయని లేకపోతే అద్దంలో మనిషి లేడు అద్దంలో మనిషి బయట ఉన్నాయని నుంచి వచ్చాడు ఇన్ని చెప్పి అయితే అద్దంలో మనిషిని ఈయనకి కలిపితే ఎంతమంది అవుతారు రెండవ ఒకటే ఇది శక్తి అంటే ఎలా కాబట్టి ఈ శక్తి అనేది వ్యక్తి పరిస్థితిలోనూ కావ్యమునకు ముందు లేదు కనుక ఉన్నది ఒకే పరమాత్మ తత్వమ్య శక్తి వలన పరమాత్మందు అనేకత్వము సంక్రమించదు ఓకే మళ్ళీ చెప్దాం అగ్నిశక్తి అవతి ఇంతకుముందు చెప్పేశాం మళ్ళీ ఇప్పుడు అర్థం చెప్తున్నప్పుడు వస్తుంది గమనించండి అస్యా ఈ సద్రూపమైన పరమాత్మకు కార్యగమ్య కార్యరూపమైన జగత్తును బట్టి భావన చేయబడే శక్తి శక్తిగలదు నిస్తత్వ ఆ శక్తి యథార్థమైన తత్వము కాదు మాయా అది మాయాశక్తి అగ్నిశక్తివత్ అగ్ని యొక్క శక్తి వంటిది అది గురుస్తా పెట్టేశారా హీ ఎల ఎనగా కార్యతా పురా కార్య జగత్తు కంటే ముందు క్వచిత్ ఎక్కడైనను ఎప్పుడైనను అనే వాసిద్ధానికి రెండర్థాలు దేశమూ కాలము కైశ్చిత్ ఎవరి చేనైనను శక్తి హీ శక్తి నుద్ధ్యతే తెలియబడుత అంచేతనే మీకు శివుడు శక్తి అని మీరు వర్ణిస్తున్నంతసేపు వినడానికి బాగానే ఉండదు పర్వాలేదు వి గో ఎలాంగ్ విత్ ఇట్ శివుని యుక్త శక్తి శివుడు శక్తి అర్ధనారీశ్వరుడు సెపరేట్ చేయడానికి వీళ్ళడు ఇది అది శివశక్తి అయుక్త ఇది భవతి శక్త ప్రభవితం సౌందర్యా చెప్పినా ఈ అద్వైతులు అలా తలపై ఉంటూ ఉంటారు వాళ్ళేం మాట్లాడారు మీరు ఆ శివుడి నుంచి శక్తిని విడదీసి సపరేట్ గా నిలబెట్టే ప్రయత్నం మొదలు పెట్టేరా అయిపోయింది మీరు దారి తప్పే రోడ్ ఆ విధంగా దారి తప్పినటువంటి హిందూ ధర్మము దారి తప్పిన సందర్భము ఇప్పుడు హిందూ ధర్మంలో ఉన్న సమస్యే హిందూ ధర్మం దారి తప్పబట్టే కదా ఇప్పుడు ఈ రకమైన క్రైసిస్ లో హిందూ ధర్మం దారి తప్పింది దారి తప్పి ఈ శక్తిని ఒక్కటి సపరేట్గా వ్యాఖ్యానం చేయడం అనుకుంటారు శివుణ్ణి పక్కన పెట్టి టు ది ఎక్స్టెంట్ శక్తి యొక్క కాలు కింద శివుణ్ణి పెడతారు అంటే వాడికి అప్పుడు సంతృప్తి శక్తిని హైలైట్ చేసి చేసి చేసి శక్తిని మీరు ఎంత గొప్పగా హైలైట్ చేయాలంటే శివుణ్ణి ఎంత తక్కువ చేస్తే శక్తిని అంత బాగా హైలైట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఏం చేయడం శివుణ్ణి ఓ మంత్రం కింద తయారు సంస్కృతంలో మంచశబ్దం సంస్కృతమే మంచాక్రోశంతి ఇటు వచ్చి సంస్కృతంలో ఛ లేదు తెలుగులో లేదు చిన్నప్పుడు తెలుగు అనుకుంటే అని మూడు చెప్పారా మంచము అంటే చ అది తెలుగు సంస్కృతంలో మంచినప్పుడు అలా తెలియదు మంచాక్రోశంతి మంచాహ మంచములు క్రోశంతి ఏడుచ్చుకున్నవి మంచములు ఏడో ఏంటండి మంశాలు ఎక్కడైనా ఏడుస్తాయా ఏడవవు కదా అంటే మంచి శబ్దం మనకు మంచి స్థాక్రోషంతి వంశాల మీద కూర్చుంటుండే వాళ్ళు క్రోషిస్తున్నారు అంటే హాస్పిటల్ అనమాట హాస్పిటల్లో బెడ్లు కాబట్టి అక్కడ మంచి సంస్కృత పదం కాబట్టి అధ్యతనే శివాకారే మంచే శివుణ్ణి మంచం చేసే బాగా వేశాను పైగా శంకరాచార్య రాశాను మైనా హీరో కాపవాద ఆయన వ్యక్తి కదా శివాకారే మంచే శివుడుగా శివుడే మంచం దాని మీద కూర్చుండాలి అంటే అంతలాగా శివుణ్ణి డౌన్ చేస్తే కానీ వీరికి ఉత్సాహం కలగదు వెంటనే చిత్రకారుడు ఉన్నాడు మీకు పాట బొమ్మ అని చెప్పాను కదా నామరూపాలు ఉంటే ఇలాగే ఉంటాయి మరి నామరూపాలని కొంచెం డైల్యూట్ చేసుకుంటున్నా నాయనలా ఎలా అని చెప్తే మాకు నామరూపాలే కావాలని ఓ వైపుని గట్టిగా నామరూపాలను బతుకుని ఇంకో వైపున తత్వం కావాలంటే అక్కడి నుంచి వస్తుంది మిమ్మల్ని గడ్డ ముట్టుకుని బతుకులాడమంటారా నామరూపాలు వదలండిరా వదలండిరా వదలండిరా అని గడ్డ ముట్టుకుని బతుకులాడాలి వెంటనే చిత్రకారుడు ఏం చేశాడో నేను బొమ్మ చిత్రకారుడు ఏం చేశాడంటే ఓ మంచం ఒకటి విషయాడు లేచి ఆ ఓ వైపున తల పెట్టాడు మంచానికి తల వేసి ఇది తల ఆ తల శివుడు దాని మీద ఈ విధంగా ఇంకో చోట ఈవిడ కాలు కింద శివులు పెట్టాడు ఈ వికృతులన్నీ కూడా తత్వమును జా తత్వం నుండి జారిపోవడం వల్ల వచ్చినాయి కొన్ని మనస్సుకి నామరూపాలు అలవాటు ఉంది కనుక కొన్ని తత్వానికి కొంచెం కంగారులేదు సవకాశంగా వస్తాడు ముందు కొంచెం నామరూపాలను మనం అందజేస్తే వాడు తెలుసుకుని క్రమంగా వస్తాడని చిన్నపిల్లలకి అరిథమిటిక్ చెప్పేప్పుడు కోసం ఇస్తారు పూర్వం పలకకి ఓ వైపున ఈ నాలుగు తీగలు ఉండి పూసలు ఉండేవి ఇక్కడ రాసుకుంటూ ఉన్నాయి ఈ పూసలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం పూసలు ఎరుపు నలుపు గ్రీను బ్లూ నాలుగు రకాల పూసలు ఉండేవి అప్పుడు వీడియో సిక్స్ ప్లస్ త్రీ ఎంత రెడ్ పూసలు సిక్స్ తీస్తాడు పక్కనే గ్రీన్ పూసలు త్రీ తీస్తాడు పీసీఈ లెక్క పెట్టుకుంటాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అని చెప్తాడు మీరు బతుకంతా పూసలే పెట్టుకో లెక్క పెడతారంటే ఎక్కడికి చెప్తుంది ఎస్టేట్ కమిషనర్ యూ షుడ్ బి ఏబుల్ టు సే సిక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ చిన్నప్పుడు సిక్స్ టు త్రీ ఉండవు ఏముంటాయి సిక్స్ పూసలు త్రీ పూసలే ఉంటాయి అంచేత నేను చిన్నపిల్లలకి లెక్కలు చెప్పేప్పుడు నాన్న ఆరు పూసలకి మూడు పూసలు కలిపితే అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పూసలు అంటే తొమ్మిది అని చెప్పడం తొమ్మిది పూసలు అన్నీ ఉంటాయి లెక్కలు కూడా అలాగే ఉంటాయి ఒక ఆవుల మంద కలదు ఈ ఆవుల మందలో నుండి ఒక బ్రాహ్మణుడు కోరితే రెండు ఆవులను ఇచ్చేయడమైనది మూడు ఆవులను కొని ఆ మందలో ఈ లోపల ఒక ఆవుల ఆ మంద నుంచి ఎన్ని ఆవులు మిగిలి ఉన్నాయి అంటే వాడు ఈ కౌంట్లు ప్లస్లు మైనస్లు చేసి నా ఆవి అని అది నామరూప బుద్ధి అది మూటో తరగతి లెక్కలు టెన్త్ క్లాస్ లోకి వచ్చేప్పటికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అక్కడ ఏ అంటే అర్థం అండి బి అంటే అప్ అంటే ఏని ఎలా కలుపుతారు ఏమో ఎలా కలుపుతారు అంతా అబ్స్ట్రాక్ట్ అయ్యాయి కాబట్టి ఏకి బి కలిపితే ఏమొస్తుంది ఏ వస్తుంది ఏమన్నా అర్థం అవుతా మరి ఆల్జిబ్రా అంటే అని ఉంటుంది ఆల్జిబ్రా గుండెకాబరా అని అనేవాళ్ళు ఇప్పుడు రెండుకి మూడు కలిపితే ఎంత వస్తుంది ఐదు వస్తుంది ఇది ఏదో సరళంగా ఉంది ఏకి బి కలిపితే ఎంత వస్తుందిరా అంటే ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఏంటుంది ఏదో ఒకటి చెప్పద్దా కాదు ఏ ప్లస్ బిఏ వస్తుంది మరి ఏ నుంచి బి తీసేస్తే ఏముతుంది ఏ మైనస్ వస్తుంది వాడికి జనరల్ మ్యాథమెటిక్స్ వాడికి ఇది మతిపోతుంది ఏ ప్లస్ బీని ఏ తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ వాడికి ఐదు నుంచి రెండు తీసేస్తే అంత అంటే మూడు వాడిని రెండులోంచి ఐదు తీసేస్తే ఎంత అంటే వాడికి మతి పై మతి పైన పోతుంది వాడు రెండులోంచి ఐదు తీసేయడం ఏమిటండి అలా ఎక్కడైనా ఉంటుందా అదే ఆల్దీబ్రావాడిని అడగండి రెండులోంచి ఐదు తీసేస్తే ఎంత అంటే మైనస్ అంటాడు ఇప్పుడు మైనస్ త్రీ ఏంటి ఎన్ని పళ్ళు ఉన్నాయి మైనస్ త్రీ పళ్ళు ఉన్నాయంటే అనార్థమైందనేటు అది నామరూప బుద్ధి అంటే ఒకటో తెలుసు ఇప్పుడు మైనస్ త్రీ మాట నామరూప బుద్ధిలో ఫిఫ్టీ కాకుండా అది అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్లో ఫిట్ అవుతుంది దీని మీద బెటర్ఎం రాస్తే ఇది మ్యాథమెటీషియన్ బోర్డు అంత ఫిలాసఫీ రాశాడు ఈ టూ టూ గురించి ఏ ప్లస్ బి బి గురించి బోర్డు ఫిలాసఫీ రాశాడు అంటేవిటి మీరు మీకు తెలియకుండానే నామరూపాలను విధికి తత్వంలోకి వెళ్ళిపోయారన్నమాట మ్యాథమెటిక్స్లో అదే పని మీరు ఆ ధర్మం విషయంలో కూడా చేయాల్సి ఉంటుంది తత్వంలోకి వెళ్ళాలి ఎంతసేపు మనసము దాని మీద శివుడు కూర్చున్నాడు లేకపోతే శక్తి కూర్చుంది ఇదేనా ఇదే బోలనా కాబట్టి ఆరాధన వెరిత వాళ్ళు వేసినటువంటి లక్ష్యం నేను కొంచెం మీరందరూ చాలా పరిణతి చెందిన వేదాంతుల్లోనే ఒక ధైర్యంతో కొంచెం ధైర్యం చేసే అలా మాట్లాడుతున్నామేమనుకోకండి మీరు ఇలాంటివి ఏమన్నా ఆరాధన చేసుకుంటే నేను అన్న మాటలు పట్టించుకోకండి ఇంతమంది నేను ఏం చేయాలే సొసైటీ ఇజ్ ఏ హైపోక్రిటికల్ సొసైటీ ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉందని అనుకోవడం అంటే అరుగో సక్సెస్ రిమార్క్ పాస్ చేస్తున్నావు అని వారిని పడిపోయి వెళ్ళి కానీ అందరూ ఆ అమ్మాయితో చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ అమ్మాయితో చూస్తూ ఉన్నారు ఇట్స్ ఏ హైపోక్రిటికల్ సొసైటీ అంద అమ్మాయి అందంగా ఉందనుకోవడం ఆయన పాపం శరద్ యాదవ్ గారు అన్నాడు వీళ్ళు అందంగా ఉన్నారు లేదో అన్నారు అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన సాధించే విధంగా ఆయన పట్టుకుని పీకేసే పడుతుంది కాళిదాస్ అన్న దాంట్లో పదో అంత అన్నాడు ఆయన కాళిదాస్ అన్నది వీళ్ళు మతిపోతుంది వీళ్ళందరికీ కల్వి శ్యామా అని మొదలుపెట్టాడు సన్నగా అందంగా ఉన్నది కొంచెం కొంచెం నలుపురంగా ఉన్నది అంటే సౌత్ ఇండియన్ లేడీ అనమాట కల్వి శ్యామా శిఖరి పక్వ బింబరు మధ్య క్ష్యా చకితనయన ఎక్సెట్రా ఎక్సెట్రా చదివారి కదా వేగ సందేశాడు ఈ ఈ మాటలు నాలుగు మాటలు పది మాటలు కాళిదాసు ఆయన రెండు మాటలు అడి ఆయన శ్యామ అంటే ఆ రెండు మాటలు అడిగాడు ఆయన ఇంకా అడగట్టి అడలేదు ఆయన ఆయన క్షమా చేయశాం